చెప్పమ్మా ఇప్పుడు మనకు సూక్ష్మ జ్ఞానం ఉందా ఎందుకు లేదు అసలు జ్ఞానం స్థలమా సూక్ష్మా జ్ఞానం స్థలమా సూక్ష్మా అతీతమా ఏలు అడిగితే ఏం చెప్తారు పాఠం చెప్పారండి నలభై మంది పిల్లల్లో ఎవరికి బాగా అర్థం అవుతుంది సూక్ష్మ జ్ఞానం అంటే అంటే వాటిలో ఏం పనిచేస్తాను ఇప్పుడు ఏది పని చేస్తాను బుద్ది చురుగ్గా ఉంది బుద్ధి సూక్ చేస్తుంది అంటే అర్థం ఏంటి చెప్పగానే గ్రహించగలుగుతున్నాడు చెప్పగానే ఎలా గ్రహించగలిగాడు అరే ఎలా అక్కడ నువ్వేమన్నా ఆ వస్తువు గురించి తీసుకొచ్చి చూపెట్టావా వస్తువు గురించి వివరించి చెప్పావు నువ్వు చెప్పిన వివరణ వాడి లోపల ఎలా రికార్డ్ అయింది దర్శనంగా నువ్వు ఏనుగు గురించి వివరే చెప్పావండి ఏను తీసుకొచ్చి చూపెట్టాల కానీ ఏనుగుమైన వాడికి పూర్తి అవగాహన కలిగింది అవగాహన బలంగా ఎప్పుడు కలిగింది ఈ వివరణను వినగానే వాడికి ఏను కనబడింది వివరణను వినగానే ఏను కనబడిపోయింది ఎందుకు కనబడగానే ఏమైపోయింది నిశ్చయాత్మక జ్ఞానం కలిగింది ఒట్టి జ్ఞానం కాదు అది నిశ్చయాత్మక జ్ఞానం కలిగి నిశ్చయాత్మక జ్ఞానం కలగటల్లాశ్చయాత్మక జ్ఞానం అన్నా వస్తు నిశ్చయ జ్ఞానం అన్నా రెండు ఒకటే కాదు అయితే అక్కడ నీకేమిటా ఇప్పుడు వస్తు నిశ్చయ జ్ఞానం అనేది నీకు నాలుగు అవస్థల్లోనూ వాడుకోవచ్చు తులియంలో కూడా వస్తు నిశ్చయ జ్ఞానాన్ని వాడుకోవచ్చు అట్లాగే ఇప్పుడు మీకు ఏదైనా కానీ నీ నిన్ను గురి నేననేవాని తెలుసుకునే ప్రయత్నంలో మీరు ఉన్నారండి ఈ తెలుసుకునే ప్రయత్నంలో స్థూల శరీరాన్ని దాడితే ఏ శరీరంలో వస్తావు మరి ఆ శరీరం మనలో ఉందా ఇప్పుడు తెలుస్తుందా ఎలా ఇప్పుడు ఎలా తెలియబడుతుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా నీకు ఇప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది నీకు ఎలా తెలుస్తుంది నిద్రపోతున్నామండి గాఢ నిద్రావస్థలా ఉన్నామండి సూక్ష్మ శరీరం ఉందే లేదా తెలుసు ఎలా తెలుసు అంటే నీకు తక్కువ ఆన్సర్ రావాలి కదా రోజు మెలకువ కళా నిద్ర అనుభవిస్తున్నా లేదా ఇందులో సూక్ష్మ శరీరం ఏది ఇందులో సూక్ష్మ శరీరం ఏది మెలకువ కళా నిద్రలో సూక్ష్మ శరీరం ఏ స్థితిలో ఉంది మూడో అవసరం ఉందా ఏ స్థితిలో ఉంది మెలకువల ఎలా ఉంది కళ్ళ ఎలా ఉంది నిద్రలో ఎలా ఉంది నేను ఎలా ఉందని అడగడల్లా సూక్ష్మ శరీరం ఎలా ఉంది సూక్ష్మ శరీరం ఎలా ఉందో తెలిస్తే ఏ స్థితిలో ఉంది ఏమనుభవిస్తుంది మూడే ఉన్నాయి కదండి ఉండుట అనుభవించుట నిర్ణయించుట మూడే ఉన్నాయి నీకు ఏమైనా ఉండటం ఎలా ఉంది అనుభవించడం ఎలా అనుభవిస్తుంది నిర్ణయం ఎలా పొందుతుంది సూక్ష్మ శరీర శరీరంతో ఏం చదివేశారు తెలుసా తెలీదా చూల శరీరం తెలుసు సూక్ష్మ శరీరం తెలుసు కారణ శరీరం సూక్ష్మ శరీరం ఎలా ఉందో చెప్పుకుడు నెలకులో ఎలా ఉంది కలలో ఎలా ఉంది మెదట్లో ఎలా చెప్పాలి అందరూ పార్టిసిపేట్ చేస్తేనే మాట్లాడకపోతే ఈ జ్ఞానం రాదు వెలికి తీయాల్సిందే మీకేం తెలిసే చెప్పవలసిందే చెప్తేనే దాంట్లోనే మిమ్మల్ని మార్పు చేయడానికి వీలు అవుతుంది లేకపోతే ఊరికే బోర్లు కొండ మీద నీళ్లు పోసినట్టే శరీరం అంటే ఏంటి అసలు శరీర దాని చెప్పం అది అంటే అర్థం ఏంటి తనకు తానే వచ్చి పోయేది కొట్టిపోయేది కాదు అది తనకు తానే వచ్చి పోనది ఏదో అది శరీరం సవక్ష్మ శరీరం అంటే స్థోల శరీరం అంటే చెప్పుకొని ముందు ఇటు వద్దాం స్థోల శరీరం అంటే ఏమిటి అంటే ఏమిటి ఎలా తనకు తానే వచ్చిపోతోంది ఉంటుంది శరీరం అంటే దేనికైనా మూడు ఉంటాయి ఉంటుంది అనుభవిస్తుంది నిర్ణయిస్తుంది స్థూల శరీరం అంటే అది నిర్వచనం నువ్వు మామూలు మాటల్లో మెలకువలో ఎట చెప్తావు ఇప్పుడు నువ్వు మెలకువలో ఉన్నావు ఇప్పుడు స్థూల శరీరం ఎలా ఉంది సూక్ష్మ శరీరం ఎలా ఉంది కారణ శరీరం ఎలా ఉంది అట్లాగే స్వప్నంలో ఎలా ఉంది అలాగే నిద్రలో ఎలా ఉంది మూడవస్థలలో మూడు శరీరాలు ఎలా ఉన్నాయి చెప్పు ప్రాణ మనస్సులే సూక్ష్మ శరీరం వేరే ఇంకేమీ లేదు ప్రాణ మనస్సులకి ఏ రకమైన భౌతిక లక్షణాలు ఉన్నాయా పదార్థ లక్షణాలు ఉన్నాయా లేవు కదా పదార్థ లక్షణాలు కలిగి ఉన్నదంతా స్థూలం అంతేనా కదా పదార్థ లక్షణాలు కలిగి ఉన్నదంతా స్థూలం ఏ పేర్లైనా పెట్టుకోవాటికి అదే ప్రాణ మనస్సులతో కూడుకున్నదంతా సూక్ష్మం ఇప్పుడు స్థూల ఇప్పుడు మెలకువలో ప్రాణ మనసులు పని చేస్తున్నాయే పనిచేయట్లేదా ఎలా సోల శరీరంతో కూడి పని చేస్తున్నాయి అంతేనా కాదా సోల శరీరంతో కూడి పని చేస్తున్నాయి మెలకువలో కాబట్టి ఇప్పుడు స్థోల శరీరం ఉంది సూక్ష్మ శరీరం కూడా ఉంది కారణ శరీరం అంటే ఏమిటి కారణ శరీరం అంటే ఏంటి మూలా విద్య దాని పేరేమిటి మూలా విద్య అంటే లోపల ఉన్నటువంటి తమ తామ గాఢమైన తామసికమైన అజ్ఞానం ఏదైతే ఉందో అది కారణ శరీరం ఇప్పుడు మెలకువలో కారణ శరీరం ఉందా లేదా లేదా మన వ్యవహారం అంతా దేనితో చేస్తున్నాం మన వ్యవహారం అజ్ఞానంతోనేగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అది ఉంది మెలకువలో మూడు శరీరాలు పని చేస్తున్నాయి లేదా నీకు ఒక భావన ఒక ఐడియా వచ్చిందండి ఆ ఐడియా నీలో ఎలా వచ్చింది కూర్చున్నా కూర్చున్నావు లేచావు కూర్చున్నావు అలా పని చేయాలి నీకు తోచలేదా ఆ తోచింది ఎలా తోచింది ఆడియో వీడియోగా తోచింది నీలో నీ మైండ్ లోపల ఎలా వచ్చిందది ఓ సినిమా లాగా వచ్చింది ఒక ఆడియో వీడియో వచ్చింది ఓ ఇది కదా నా కర్తవ్యం అని మేలు గురించి ఇప్పుడు ఆడియో వీడియో దర్శనం కదా కాబట్టి సూక్ష్మ శరీరం ఎలా పనిచేస్తుంది సినిమా వలే దర్శనం వల్లే పనిచేస్తుంది కళ ఎలా వచ్చిపోతుంది ఆ సినిమా వల్లే వచ్చిపోతుంది ఆడియో వీడియో ఉన్నాయా లేవా ఇప్పుడు దానికి కాబట్టి కళలో ఏం పనిచేస్తున్నాయి కానీ మూడు శరీరాలు మూడు అవస్థల్లోనూ పనిచేస్తున్నాయి కొన్ని గౌణంగా పనిచేస్తున్నాయి కొన్ని అప్రధానంగా పనిచేస్తున్నాయి మెలకువలో స్థూల శరీరం ప్రధానంగా పనిచేస్తుంది కళలో సూక్ష్మ శరీరం ప్రధానంగా పనిచేస్తుంది గాఢ నిద్ర అవస్థలో కారణ శరీరం ప్రధానంగా పనిచేస్తుంది అర్థమైందండి అందుకనే ఆ కూడా అలాగే బేలు పెట్టాం సుశూకీ ఏమంటాం అందుకని కారణావస్థ అని అంటున్నాం కాబట్టి ఏదైనా సరే జ్ఞానం నీకు అంటే ఏ రూపంలో స్ఫురిస్తుంది దర్శనంగా స్ఫురిస్తోంది దర్శనానికి కలకి తేడా దర్శనానికి కలకి తేడా నిర్ణయం ఒక దాని నుంచి నీకు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి వస్తు నిశ్చయాత్మకమైనటువంటి శక్తి కలిగిందండి అప్పుడు అది దర్శనం రోజు మనం కళలు కంటున్నాం లేదా దాంట్లో ఏదైనా నిర్ణయం వచ్చింది ఆ బయటికి అంటే భ్రాంతి కూడా దర్శనంగానే ఉంది వస్తు నిశ్చయ దర్శనంగానే ఉంది కానీ ఇది భ్రాంతి ఎప్పుడు తెలిసింది ఎందువల్ల అదే వస్తు జ్ఞానంతో కూడిన దర్శనంగా వచ్చిందండి అప్పుడు మెలకు వచ్చిందండి అప్పుడేమైంది అంటే అవస్థ మారినప్పటికీ కూడా అక్కడ పొందినటువంటి నిర్ణయంలో మార్పు రాలే అవస్థ మారినప్పటికీ కూడా పొందిన నిర్ణయంలో ఎట్టి మార్పు రానప్పుడు వస్తుంది సే జ్ఞానం అన్న అదే అవస్థ మారగానే అది పోయింది అప్పుడేమై గాఢ నితరావస్థలో మనం సుఖంగా ఉన్నాం లేదా నిజంగా ఉన్నావా ఉన్నావా ప్రశ్నే గాఢ నిద్రా లేదా ఏం చెప్తున్నావు లేచిన తర్వాత సుఖంగా నిద్రపోయినని చెప్తున్నావుగా అవస్థ మారినా కూడా ఆ సుఖ నిద్ర యొక్క నిర్ణయం పనిచేస్తుందా పనిచేయట్లేదా పనిచేసిందిగా నెలకులోకి వచ్చినాకే చెప్పావు కానీ ఏమని చెప్పావు సుఖంగా నిద్రపోయానన్నావు కాబట్టి నిద్రలో సుఖం ఉందా నిర్ణయం అయిందా లేదా అర్థమైందా కాబట్టి నిర్ణయం అంటే అర్థం ఏమిటి అవస్థ మారినప్పటికీ అదే జ్ఞానం మారటలా వస్తు జ్ఞానం అలాగే ఉంది అదే అవస్థ మారినప్పుడు అంతకుముందు అవస్థ యొక్క జ్ఞానం పోయింది అప్పుడేమైంది కాదు అది భ్రాంతి ఇది భ్రాంతికి వస్తు జ్ఞానానికి మధ్య భేదం భ్రాంతితో ఉన్నప్పుడు చూడటం ఉంటుంది కానీ దర్శనం ఉండదు చూడటం ఉంటుంది కానీ దర్శనం ఉండదు అంటే అర్థం ఏంటి నీకు వచ్చే కళలన్నింటినీ లైన్లో రాయాలంటే రాయగలవా ప్రతిరోజు ఏ అంటే చూడలేదా కళ్ళని చూడలేదా అనుభవించలేదా కళ లేదా కానీ వస్తే జ్ఞానం లేదు అర్థమైనా కాబట్టి దర్శనం అంటానికి వీలు కావట్ల కళని అర్థమైంది అదే నీకు ఒకరోజు కళలో ఒక మహానుభావుని యొక్క దర్శనమైంది దాని ప్రభావం ఎప్పటి వరకు ఉంది మేలుకున్నా కూడా ఇంకా దర్శన ప్రభావం నేను వెంటాడుతూనే ఉంది అప్పుడేమైంది ప్రస్తునిశ్చయ జ్ఞానంగా మారింది అప్పుడు అది నేనండి ఎంతకాలమైనా మళ్ళీ అదే చెప్తుంటావు ఫలానా అప్పుడు నాకు ఒకరోజు రాత్రి కళలో అలా నా చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు నాకు దర్శనం ఇచ్చారండి వారు ఏదో బోధించారు నాకు వారు ఏదో నాకు అదివే జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు కానీ నేనేం అందుకున్నాను అనుకుంటుంది అప్పుడు ఏమైంది దర్శనం ఉంది నిర్ణయం కూడా ఉంది కానీ దాంట్లో రావలసినటువంటి స్వరూప జ్ఞానం మాత్రం అందలే అర్థమైందా వస్తు నిశ్చయ జ్ఞానం ఎప్పుడైంది స్వరూప జ్ఞానం మేలుకున్నప్పుడే వస్తునిశ్చయ జ్ఞానం అవుతుంది ఆయన ఏం బోధించారో ఆ దర్శన ప్రభావం చేత నిలువ కలిగిన మార్పు ఏమిటో ఆ మార్పు వలన నీకు నిర్ణయం ఏమిటో నీకు స్పష్టంగా తెలిసిందనుకో అప్పుడేమైంది అది స్వరూప జ్ఞానం అయింది అది వస్తునిశ్చయ జ్ఞానం అయింది అట్లాగే మృత్యువు కూడా ఒక దేవతే కదా మరి మృత్యువుని ఎవరైనా దర్శించరా దర్శించలేం కదా ఎందుకని దర్శిస్తే చెప్పడానికి వీళ్ళు కాబట్టి అంతేనా కాదా కానీ ప్రతి దేవతా స్వరూపానికి కూడా చిహ్నాలు ఉంటాయా ఉండవా శివ దర్శనం జరిగింది ఎలా చెప్తా త్రిశూలం కనబడింది మెళ్ళో బాబు కనబడింది నిత్యమైన గంగా కనబడింది ఇలా నిలబడి ఉన్నాడు ఇలా కూర్చుని ఉన్నాడు ఇలా శివతాండవం చేస్తున్నాడు ఇలా ఏదో చెప్తావు వివేక చిహ్నాలతో చెప్పాల్సిందేగా అట్లాగే మృత్యు దేవత కూడా చిహ్నాలు ఉండాలా వద్దా దేవత అన్నామంటే ఆ దేవత యొక్క చిహ్నాలను దర్శనం ద్వారా తెలుసుకుంటున్నావా ఆలోచించడం ద్వారా తెలుసుకుంటున్నావా ఆలోచించడం ద్వారా ఊహించడం ద్వారా అయితే కరిగిపోతాయి అదే దర్శిస్తే మిగిలిపోతుంది ప్రశ్న నిశ్చయ మిగిలింది కాబట్టి భగవత్ సాక్షాత్కారం అనేటటువంటిది ఏ దైవ సాక్షాత్కారం ఏదైతే ఉందో ఆ దైవ సాక్షాత్కార జ్ఞానం దర్శనంగా ఉందా ఊహగా ఉందా దర్శనంగా ఉంది ఎందువల్ల దాని యొక్క ప్రభావం తర్వాత మిగిలిన రెండు అవస్థల మీద కూడా ఉంది ఒక ఒక మాటగా చెప్పాలంటే తురియప్రవేశం జరుగుతుంది ఆ దర్శన ప్రభావం చేత ఎంతకాలమైనా కూడా ఉంటాయి కొన్ని దర్శనాలు అర్థమైందా కాబట్టి తత్వ విజ్ఞానానికి సంబంధించిన విశేషణాలన్నీ సాధనా మార్గాలు చెప్పేవాడు అన్నింటినీ ఏమన్నారు దర్శనాలు అన్నారు యోగం పతంజలి యోగ మార్గం అనేది దర్శన దర్శన మార్గం సాంఖ్యం కపిల సాంఖ్యం అది కూడా దర్శన మార్గమే షడ్ దర్శనాలు అందరం అందుకే పెట్టింది ఆరు రకాలైన దర్శన మార్గాల ద్వారా తత్వజ్ఞానం బోధించబడుతుంది అర్థమైందండి కాబట్టి మానవుడు అనుసరించవలసినటువంటి జ్ఞాన మార్గ పద్ధతిలో జ్ఞాతం తర్వాత వచ్చేది ఏమిటి ద్రష్టం ద్రష్టం తర్వాత ప్రవేశం ద్రష్టమే లేకుండా సాధ్యమవుతుంది అసలు సాధ్యంగా అవుతా కాబట్టి నీలో సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం మేలుకొంది అని చెప్పాలి అంటే సరి అయిన కొండ గుర్తు ఏమిటి ఇప్పుడు దర్శన శక్తి ఆవిర్భవించడమే దానికి గుర్తు అన్నమాట అలా దర్శన శక్తి ఆవిర్భవించినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మృత్యుదేవత యొక్క చిహ్నాలు ఇలా వాళ్ళు దర్శిస్తున్నారని చెప్తున్నారు అది విషయం ఇప్పుడు చదువు మృత్యువు కొన్ని జీవులకు ఎప్పుడైనా కళ్ళలో స్వర్గం అనుభూతికి వచ్చిందా రాలేదా వచ్చే అవకాశం లేదా సినిమాలో చూసిన స్వర్గం వస్తుందట సినిమాలో చూసిన స్వర్గం రాదు భౌతికంగా సినిమాలో చూసిన స్వర్గం కాదు మనకి దర్శనంగా ఎప్పుడైనా అలాంటివి కలిగినాయా అవునా కదా పద్నాలుగు లోకాలు ఉన్నాయి లేదా ఈ పద్నాలుగు లోకాలకు సంబంధించిన అనుభూతి ఎలా కలుగుతున్నట్టు దర్శనంగా కలుగుతుంది అది సూక్ష్మ ప్రపంచం అంటే అది సూక్ష్మ శరీరం అంటే ఎవరైతే స్థూలాన్ని అధిగమించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సూక్ష్మ శరీరాన్ని ఈ రకంగా పద్నాలుగు లోకాలలోనూ ప్రయాణింపజేయగలిగేటటువంటి సమర్థత కలిగి ఉంటారు వాళ్ళకు ఆ దర్శనం కూడా ఉంటుంది అలా చూడగలిగే శక్తి వల్ల వాళ్ళు అనేక దివ్య లోకాలను చూడగలుగుతున్నారు అనేక దేవతా స్వరూపాలని దర్శించగలుగుతున్నారు అనేకమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలను తెలుసుకోగలుగుతున్నారు అలా తెలుసుకునే వాటిలో మృత్యుదేవత కూడా ఒక ఇంద్రియాధిష్ఠాన దేవత కదా ఆయా ఇంద్రియాధిష్ఠాన దేవత దర్శన పద్ధతిగా ఈ మృత్యుదేవత యొక్క దర్శనాన్ని ఈ రకంగా పొందుతున్నాడు అని చెప్తున్నాడు ఒక చోటకు చేరి కలిసిపోవు మనకి ఎలా ఉన్నాయి మనకు ఎలా ఉన్నాయి ఇప్పుడు శరీరంలోని శక్తులన్నీ విడివిడిగా ఉన్నాయి ఒక దగ్గర కేంద్రీకరితబడి లేవు అవునా ఎప్పుడైనా ప్రాణావశిష్టమైనటువంటి నరసం వచ్చిందా నెల రోజులు లంకనం ఉన్నామండి ఏమవుతావు వస్తుందా ఎప్పుడన్నా మనకు అనుభవంలో ఉందా ఏ అందుకనే ఉపాసన ద్వారా అలాంటి స్థితిని కల్పిస్తారన్నమాట అప్పుడు శక్తులన్నీ ఏమైపోతాయి ఎలా నెల రోజులు లంకడం ఉన్నామండి అప్పుడు నీకు అనుభూతి ఎలా ఉంటుంది స్థూలంగా చెప్తున్నావు సూక్ష్మంగా ఎలా ఉన్నావు వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడం ఎందుకని వ్యవహరించే శక్తి లేదు వ్యవహరించే అసక్త రాగా రాగా రాగా రాగా ఏమైపోతాడు వెనక్కి తీసుకుని వెనక్కి తీసుకుని వెనక్కి తీసుకుని కేవలం ఒక దగ్గర ఒక భ్రూ మధ్యంలో కేంద్రీకరించుకుని కొద్దిపాటి ప్రాణ వ్యాపారాన్ని మాత్రమే కలిగి ఉంటాడు లేవరా అంటే కానీ వ్యవహారం ఉంది ఇప్పుడు ప్రాణశక్తి అంతా ఎక్కడ కేంద్రీకరించబడి ఒక దగ్గర కేంద్రీకరించబడిపోయింది ఇట్లా మృత్యు కాలంలో కూడా ఏం జరుగుతుందట ఆ అన్ని సహజంగా ఒకరిగ్గరికి భూ మధ్యంలోకి కేంద్రీకరించబడిపోయింది అర్థమైన ఎప్పుడన్నా ఉంటే తెలుస్తుంది లేకపోతే ఏం తెలుస్తుంది తెగ ఆరు నెలలు ఉంటే బాగా తెలుస్తుంది కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అందుకని అందరికీ అంత మీ వల్ల ఏ పని కాదు లేదంతా కానీ విషయంగా చెప్తున్నా జీవితం మాకుంది ఇలా మా జీవితంలో అనేక సందర్భాలలో అలా జరిగింది కాబట్టి ఆ ప్రాణవశిష్టమైనటువంటి స్థితి ఏమిటో అనుభూతిలో ఉంది అప్పుడేమైంది ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నానో మనం అది తెలిసిపోతుంది ఎట్లా ఆ సమయంలో నీ స్థితి ఎలా ఉంటుంది నీ దర్శనం ఎలా ఉంటుంది అట్లా నీలాంటి వాళ్ళే తినదన్నారు అంటే ఆకలి వేసినప్పుడు ఒక డ్రై ఫ్రూట్ తినొచ్చు ఒక ఎండు ద్రాక్ష గాని ఎండు కిస్మిస్ కానీ తినొచ్చు ఒకటి ఇది పాయింట్ అదే మూలకాన్ని అదే పాయింట్ ఇక్కడ ఒక ఒక ఎండు ద్రాక్ష గాని ఒక ఎండు కిస్మిస్ కానీ తిని ఓ రోజు సరిపోదా అంటే ప్రాణాన్ని ఆహారంగా భుజించేటటువంటి యోగ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం సరే ఏదేమైనప్పటికీ కూడా నీకు ఆ శక్తులన్నీ ఇట్లా వెనక్కి తీసుకోవడం అనే విరమణ అనేటటువంటిది నీకు అనుభూతిలోకి రావాలి వస్తే ఏమవుతుంది ఆ దర్శన శక్తి వస్తుంది అది అట్లా ఉంటే ఇక ఊరి ద ఇంకేం లేదు బెడ్ లో పడుకోవడమే అదేం అక్కర్లా కొద్దిపాటి కదలికలే ఉంటాయి పూర్తిగా కదలకుండా ఏమి ఉండడు కేంద్ర అదిలా సంగతి ఇది ప్రాణ ప్రయాణ సమయంలో జరిగేటటువంటి పద్ధతి ఇప్పుడు మనం చెప్పి ఉపాసనా పద్ధతిగా అట్లా గాని చేరినట్లుగా దర్శనం కలుగుతుంది అదే మృత్యుదేవత వచ్చినప్పుడు మాత్రం ఏమైపోతుంది ఇంకా వెనక్కి రాదు తిరిగి రాని మార్గం అనమాటది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే పంచప్రాణాలు కూడా ఆ భృకుటి కేంద్రానికి కేంద్రీకరించబడదు ఎందుకని భ్రుకుటికి ఎందుకు కేంద్రీకరించబడతాయి ఆజ్ఞాచక్రం జీవస్థానం ఆజ్ఞాచక్రమే జీవుడికి స్థానం కాబట్టి ఆ జీవస్థానానికి కేంద్రీకరించబడతాయి కళ్ళు తిరిగిపోతాయి వీళ్ళు చూసి చెప్తారు అదే చనిపోయాడు అని చెప్పడానికి ఏం చేస్తారు ఐబాల్ తిరిగిపోయింది ఎటువైపు తిరిగిపోయింది ముక్కువైపు తిరిగిపోతుంది అనమాట అవి వాటి వాటి స్థానంలో ఉండవు అనమాట కళ్ళు కనుగుడ్డు కదలికలు రెమ్మ ఉండదు అనమాట రాపిడ్ హైబాల్ మూవ్మెంట్ అనేది ఉండదు అనమాట ఆవహించేటప్పుడు ఈ శరీరంలో నిర్గమించే విధానం చెప్తున్నాడు ఆ నిర్గమనం ఎలా జరిగిందటపై కాంతి మండలం ఏర్పడుతుంది ఇది అది ఎలా ఏర్పడింది నీలో ఉన్న చైతన్యం నిర్గమించేస్తోంది అప్పుడు చైతన్యానికి సహజ ధర్మం ప్రకాశం కదా ఆ ప్రకాశ లక్షణం తలపైన చేరింది ఇంక ఇప్పుడు తెలిసేదేం లేదు ఇక మృత్యుకాలంలో ముందు తెలియాలి అంటే ఉపాసనా మార్గం ద్వారా వెళ్ళాలి ముందు ఇదే లక్షణాలని ఉపాసనా మార్గం ద్వారా తెలుసుకోవచ్చు అన్నింటినీ స్తంభింపజేస్తాడు ఆ స్తంభింపజేసే మార్గం ద్వారా వెళ్ళి తెలుసుకుంటాడు అదే చెప్తున్నాగా ఉపాసనా మార్గం ద్వారా ఎవరైతే ఈ దర్శనాలను పొందారో వాడు తిరిగి రాగలుగుతాడు అర్థమేందండి వాడు చెప్తున్నాడు నువ్వు ఎట్లా అయితే ప్రాణాలను వెనక్కి తీసుకోవడం బంధించడం నేర్పుతారో అట్లాగే మళ్ళీ ఒక్కొక్క బంధనాన్ని చేయించుకుంటూ రావడం కోసం అంటే కంపించడం అట్టు ఇప్పుడు మనకు మామూలుగా బ్రతికొన్న బ్రతికున్నప్పుడు అణుస్థానంలో చెప్పినప్పుడు వైబ్రేషన్ అంటున్నాం అంతేనా మనిషి స్థానంలోకి వచ్చినప్పుడు కదలికలు అంటున్నాం అంతేనా అసలు అణుస్థానంలో కదలికలు లేకుండా మనిషి కదలకడా లేదు కదలేడుగా కానీ నీ లోపల ఉన్న వైబ్రేషన్స్ని నువ్వు ఎంత వేగంగా తిప్పే ఏమైపోతుంది ప్రయత్నించి వేగవంతం చేసామండి అప్పుడు ఏమైంది నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా వైబ్రేట్ అవుతుంది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అర్థమైందా ఈ వైబ్రేషన్స్ని గుర్తించగలిగే శక్తి మాకుందా లేదా ఎప్పుడు వచ్చింది స్థూలాన్ని దాటి సూక్ష్మమైనటువంటి పరిజ్ఞానం ఎవరికైతే ఉందో వాడు ఎక్కడికైనా అక్కడికి రాగానే వాడికి వెంటనే ఆ ప్రకృతి అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ద్వారా వాడికి తెలియజెప్తుంది పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా వాడిని వాడు ఎట్ట కాపాడుకోవాలి వాడిని వాటి ఉంచుకోవాలి ఇట్లా స్థూలాన్ని అధిగమించినటువంటి సూక్ష్మ పరిజ్ఞానంలో సాధకుడు ఉండాలి ఇది యథవత అదంతా చెప్పే విషయం ఏమిటంటే మనం ఎప్పటికైనా స్థూలాన్ని అధిగమించాలో అధిగమించి ఈ వైబ్రెంట్ మోడ్లో ఉండాలన్నమాట మా అర్థమైందండి తద్వారా సమస్త జీవులని అప్పుడు పాత్రలు కనపడవు నీకు భార్య భర్త పిల్లలు కనపడరు ఎలా కనపడతారు జీవులుగా కనబడతారు అర్థమైందా జీవ శరీరం కనపడదు ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రాణిక్ బాడీలో ఏర్పడుతున్నటువంటి సూక్ష్మ శరీరంలో ఏర్పడుతున్న వైబ్రేషన్స్ను మాత్రమే గమనిస్తాడు ఇంకొంచెం ఎదిగి మనోమయ దేహంలో ఏర్పడుతున్నటువంటి వైబ్రేషన్స్ను మాత్రమే గుర్తిస్తాడు ఇంకా దీనికి బుద్ధి పరిస్థితిలో ఏర్పడుతున్న వైబ్రేషన్స్ను మాత్రమే గుర్తిస్తాడు ఇవన్నీ కదులుతున్నాయిగా ఆ కదలికలను ప్రతిదానికి వైబ్రేషన్ ఉంటుంది నువ్వెంతగా ఈ వైబ్రేషన్ అనే మెథడాలజీ మీద లోపలికి వెళ్ళిపోతూ ఉంటావో అంతగా ఈ సూక్ష్మ శరీరంలో నీకు ప్రయాణం అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఇవాళ ఈ వైబ్రేషన్ మీదే పెద్ద రీసెర్చ్ విజ్ఞానం కూడా ఉపేసుకుంది ఈ వైబ్రేషన్ గురించి అయితే దాన్ని అనేక రకాల మార్గాల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ మీకు ఆ చిహ్నాల గురించి చెప్పే సూక్ష్మ శరీర పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు అదిటా సంగతి అప్పటి వరకు స్థూల శరీర ఆకృతిని మాత్రమే నేను అనుకున్నటువంటి నువ్వు దాంట్లోంచి వేరు పోయిందే మేను నేను వేరైపోయింది వేరైపోయి సూక్ష్మ రూపాన్ని ధరించేసాడు ఇక అది ఎటువంటిదేట ప్రకాశవంతమై ఉన్నది కానీ మలినాలు కూడి ఉంది అర్థమైందండి అదే వాసనామయ దేహం అని అంటున్నాం ఈ వాసనామయ దేహం సూక్ష్మ రూపాన్ని సంతరించుకోండి సంతరించుకోగానే మేను నేను విడిపోయిన ఉండదని చెప్పడానికి వీల్లేదు ఉంటుంది అక్కడ నిలబడుతుంది ఏ రకమైనటువంటి వాసనాపల ప్రేరణతో అప్పుడు ఉన్నటువంటి చైతన్యం జీవాత్మ దాని ఆ ప్రభావితమై లోబడిపోయి ఆ రకమైన ముసుగుకి లోబడి ఆ రకమైన పరిమితానికి లోబడి ఆ రూపాన్ని సంతరించుకున్నటువంటి పూర్ణమైన స్థితి రాగానే ఇందులో విడుదలైపోతుంది విడుదలైపోయి మరలా ప్రకృతి శక్తుల ద్వారా మరొక దేహంలోకి అదే సూక్ష్మ శరీరం స్వర శరీరాన్ని ధరించి ఇది నిర్గమనం మృత్యు ఆసన్నమయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది ఇది ఒక విజ్ఞాన శాస్త్రం అనమాట ఇది ఈ ఇది ఎప్పుడు తెలుసు తెలుసుకోవాలి అంటే స్థూలాన్ని అధిగమించి సూక్ష్మ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం ఎప్పటికైనా మానవులందరూ ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర త్రయాన్ని దాటాల్సిందేగా సాధనతో అయినా దాటాలి దర్శనంతో అయినా దాటాలి విజ్ఞానంతో అయినా దాటాలి దాటడానికి నేను మూడు ఆధారాలు సాధన ద్వారా దాటొచ్చు దర్శనం ద్వారా దాటొచ్చు విజ్ఞానం ద్వారా దాటచ్చు ఈ మూడింటిలో సమర్థతను బట్టి మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు నాభి వదలి వెళ్ళుటూ శని కాదు చివరి నిర్ణయం ఏం చెప్పాడు మరణం శరీరానికే కానీ జీవునికి కాదు ప్రాణ ప్రయాణ సమయం ఎలా జరుగుతుందో చెప్తున్నాడు ఎలా కదిలిపోతూ ఉంటాడు ఎలా ధారకం ఆగిపోతుంది ఎలా పనిముట్లు పని చేయడం అని ఎట్లా ఆగిపోతుంది అట్లాగే నాభీ కమలం దగ్గర ఉన్నటువంటి బంధనం తెగిపోయి అపానవాయువు ప్రాణవాయువుతో చేరిపోయి అది సమానంలో కలిసిపోయి ఉదాహరణ సమీకరించి వ్యానవాయువుతో ఆ ద్వారా నిర్గమిస్తుంది ఇట్లా ఈ ఐదు పాయువులు ఒకదా నోటి ఎట్లా కలుపుకుంటాయి ఎట్లా ఏ రకంగా నిర్గమిస్తుంది ఆ నిర్గమించేటప్పుడు ఆ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయి అవి అక్కడ ఆ సమయ అనుభూతుల్ని వివరించాడు వివరించి చివరికి ఏ నిర్ణయంగా చెప్పాడు అందులో నుంచి ఆ మరణ వేదన కాలంలో పిండ శరీరాన్ని వదిలిపెట్టడానికి అది దేవుడు యాతనామయ దేహంగా మారుతున్నాడు ఆ మరణ వేదనను అనుభవించడం ద్వారా ఆ ఆ దుఃఖభారమైనటువంటి వేదనాభరితమైనటువంటి మరణ వేదన ద్వారా ప్రయాణించడం ద్వారా అతను ఆ రకమైన స్థితిని అనుభవించి మరలా ఆ జీవుడుగా దేహాన్ని నిర్గమించాడు కాబట్టి సూక్ష్మ శరీరమే జీవుడు స్థూల శరీరం జీవుడు కాదు అందువైన ఒక్కొక్క ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా ప్రాణవాయువుల్ని విభజించి చెప్తారు డెబ్బై రెండు నాడులు ఉన్నాయండి డెబ్బై రెండు నాడుల్లో పనిచేసే విధానం అంతా ప్రాణ విద్య రెండు రకాలైన విధానాలు ఉన్నాయి ఆ ప్రాణ విద్యలో ఈ ప్రాణప్రసారం ద్వారా డెబ్బై రెండు నాడులతో ప్రాణప్రసారం జరుగుతుందనే దాన్ని విడగొట్టి చెప్తారు అది ఏదో సూచనగా నలభై తొమ్మిది గురించి మనం చింతపడక్కడ మనం ఆ విద్యలో లేం కదా అది ఏదైనా మనం పరిజ్ఞానం కోసం నేర్చుకున్నాం ఇవన్నీ ప్రయోగించి చూడటం కుదిరే పనికి కాదు తెలుసుకోవాలంటే జ్ఞాతం జ్ఞాతం వరకు పనికి వస్తుంది తమేపీ సరే జై బాబా